భౌతిక జీవితంలో భౌతికంగా శృంగారమే శృంగారం భౌతికతను వదిలిపెట్టేసినప్పుడు భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు పైలోకాలు పోయినప్పుడు భౌతికపరమైన శృంగారం అక్కడ ఉండదు అక్కడ వేరే విధమైన శృంగారం ఉంటుంది అక్కడ ఆత్మపరమైన ఏకతే శృంగారం అక్కడ అక్కడిది అక్కడ కానీ ఇక్కడది ఇక్కడ ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ మనం అనుభవించాలి ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడిదిగానే చూడాలి భౌతికతను భౌతిక పరంగానే చూడాలి కనుక భౌతిక జీవితంలో ఉన్న రోజులు కూడాను ఈ యొక్క సంభోగము అన్నది తన స్వంత ప్రతిపత్తిని కలిగి ఉంది దానికి ఏ విధమైన ఆధ్యాత్మికత ఒక అవగాహన అక్కర్లేదు అలాగే ఆధ్యాత్మికత అన్నది కూడాను ఆస్ట్రల్ ట్రావెల్ అన్నది కూడాను ఏ ఒక్క సంభోగానికి సంబంధించినది కాదు సంభోగం మానేస్తేనే సమాధి స్థితి వస్తుంది అదొక పూర్వ పూర్ణ మూర్ఖత భౌతిక జీవితంలోనే ఆధ్యాత్మిక జీవితం అంటే శృంగారంతోనే సమాధి స్థితి అంటే శృంగారం చేస్తేనే సమాధి కాదు అక్కడ శృంగారం శృంగారమే సమాధి సమాధి ఓషో రజనీస్ యొక్క పుస్తకము సంభోగం నుండి సమాధి ఆ యొక్క టైటిల్ చాలా తప్పు దానివల్ల ఏమో ఏమో అర్థం చేసుకుంటున్నారంటే ఆ ఉట్టి టైటిల్ మటుకు చదివి రోపా పేజీలు చదవకుండా అంటే సంభోగం ద్వారానే సమాధి వస్తుందేమో పూర్తి సెక్స్ ద్వారానే సమాధి వస్తుందేమో దానికి సమాధికి ధ్యానం లేదేమో అని ఒక ఆ తాంత్రిక ఆ అవగాహన వస్తుంది అది తప్పు కనుక నేను చెప్పేది ఏంటంటే సంభోగం అద్భుతము ధ్యానంతో కూడుకున్న సమాధి స్థితి అద్భుతం అద్భుతం కానీ సంభోగం వేరే సమాధి వేరే సంభోగం ద్వారా సమాధి ఎక్కడా సిద్ధించదు సంభోగం ద్వారా సిద్ధించేది సమాధి ధ్యానం ద్వారా సిద్ధించేది సమాధి అంతే కాని సంభోగం ద్వారా సమాధి ఎక్కడా లేదు స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఫిజికాలిటీ ఫిజికాలిటీ ఫిజికల్ లైఫ్ ఈజ్ బోత్ ఫర్ ఫిజికల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ బర్ స్పిరిచువల్ లైఫ్ కనుక ఆధ్యాత్మిక ధ్యాన జీవితం వల్ల మన సంభోగం యొక్క కెపాసిటీ కూడాను ఎక్కువ అవుతుంది ధ్యానం లేని వాళ్ళు వాళ్ళ మనసులు చెత్తకుండిలా ఉంటాయి రకరకాల విషయాలు మనసులో ఉంటాయి కనుక వాళ్ళు భౌతిక జీవితాన్ని కూడాను సరిగ్గా జీవించలేరు సంభోగం కూడా సరిగ్గా చేయలేరు ఎందుకంటే వాళ్ళ మనసు ఏకత్రితం కావు ఎవరైతే ధ్యానంలో నిష్ణాతులు వాళ్ళు ఏ పని చేసినా చక్కటి ఏకాగ్రత చేస్తారు కనుక వాళ్ళకి సంభోగం కూడాను చక్కటి ఆనందాలను ఇస్తుంది చక్కటి భావ తృప్తిని ఇస్తుంది లేకపోతే ఈ సంసారం కూడాను తృప్తినివ్వదు ధ్యానులు కాని వాళ్ళకి ఏకాగ్రతతో సంసారం చేయలేరు ఏకాగ్రతతో పిల్లలను సాకలేరు ఏకాగ్రతతో భార్యాభర్త కలిసి ఉండలేరు కనుక ఈ యొక్క మనం చెప్పుకునే విషయాలకి నేను గా ఏది ప్రపా ప్రతిపాదిస్తున్నానంటే సంభోగం వేరే సమాధి వేరే ఎలాగైతే మనం కాఫీ తాగుతాము బాలముళి సంగీతం చక్కగా పాడతాడు ఈ కాఫీకి సంగీతానికి సంబంధం లేదు కాఫీ మానేస్తే సంగీతం బాగా వస్తుంది కాదు కాఫీ ఎక్కువ తగితే సంగీతం బాగా వస్తుంది కాదు ఈ కాఫీ వేరే ఇడ్లీ సాంబార్తో వింటాడు అది వేరే డిపార్ట్మెంటు సంగీతం వేరే డిపార్ట్మెంటు ఆయన ఇంట్లో శాంతి ఉండకపోవచ్చు కానీ ఆయన సంగీతంలో అద్భుతమైన శాంతి ఉంది ఇంట్లో శాంతికి ఆయన సంగీతంలో శాంతికి సంబంధం లేదు ఇంట్లో శాంతి అనేది ఇంట్లో వాళ్ళందరూ ధ్యానం చేస్తేనే వస్తుంది ప్రతిది వేరు వేరే సంగీత శాస్త్రము సంగీతంలో ఒక శాంతి మధురిమ సంగీత శాస్త్రంలో అధ్యయనం చేస్తే అభ్యాసం చేస్తే వస్తుంది అలాగే ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఇందులో అందరూ ఆత్మజ్ఞానంలే ఉండాలి సంగీతం వస్తే ఆత్మజ్ఞానం వస్తుందా సంగీతానికి ఆత్మ జ్ఞానికి సంబంధమే లేదు చాలామంది ఏమనుకుంటారంటే సంగీతంలోంచి ఆత్మజ్ఞానం వస్తుందని చెప్పేసి సంగీతజ్ఞులు మరి వాళ్ళు ఎందుకు సరిగ్గా జీవించటం లేదు అనుకుంటారు దానికి దానికి సంబంధమే లేదు సంగీతం నేర్చుకోవడం వల్ల సంగీతమే వస్తుంది కానీ ఆత్మజ్ఞానం రాదు ఆత్మజ్ఞానం నేర్చుకోవడం వల్ల ఆత్మజ్ఞానమే వస్తుంది కానీ సంగీతం రాదు సంగీతం రావాలంటే సంగీతం నేర్చుకోవాలి ఆత్మజ్ఞానం రావాలంటే ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి రెండు వేరే వేరే మనిషి అరవై నాలుగు కళల్లో నిష్ణాతుడు కావాలి చతుషష్ఠి కళలు ఈ ఈ ఈ కళల్లో బ్రహ్మజ్ఞానం అనేది ఒక కళ కనుక అన్ని విద్యలతో పాటు మనం ఈ యొక్క ధ్యాన విద్య కూడా నేర్చుకుంటే ఆత్మజ్ఞాన విద్య నేర్చుకుంటే మన జీవితాల్లో శాంతి వస్తుంది శాంతికి మార్గము ఆ బ్రహ్మజ్ఞానం అనే అభ్యాసమైన గానీ వేరే కళలు ఏమీ కావు కనుక ప్రతిదీ వేరు వేరే అన్ని కలగలిపి ఉన్నాయి అనుకుంటారు ఇందులోంచి అదొస్తుంది అందులోంచి ఇది వస్తుంది అనుకుంటారు ఇందులోంచి ఏది రాదు వేప గింజ నుంచి వేప చెట్టు వస్తుంది కానీ మరి చెట్టు కాని అన్ని వేరు రకరకాల చెట్టు రానే రావు ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది ధ్యానం అనే విత్తనం వేస్తేనే సమాధి అనే చెట్టు వస్తుంది అంటే సంభోగం అనే విత్తనం నుంచి సమాధి అనే చెట్టు రాదు సంభోగం అనే విత్తనం నుంచి సంభోగం అనే చెట్టే వస్తుంది ధ్యానమైన విత్తనం నుంచే సమాధి అనే చెట్టు వస్తుంది కనుక సంగీతం అనే విత్తనం నుంచి సమాధి అనే చెట్టు రాదు సంగీతం అనే విత్తనం నుంచి సంగీత ఆనందము సంగీతపరమైన ఆనందము అన్న చెట్టే వస్తుంది కానీ ఆత్మజ్ఞానం అనే చెట్టు ఎప్పటికీ రాదు అవి వేరే కనుక మానవుడి జీవితంలో అనేక కళలు వేరువేరుగా అభ్యసింపబడి అన్నీ మనం జీవిస్తున్నప్పుడు అది పరిపూర్ణ జీవితం అవుతుంది శ్రీకృష్ణుణ్ణి షోడశ కళా ప్రపూర్ణుడంటే ఆయన పదహారు కళల్లో అద్భుతమైన పరిపూర్ణత సాధించాడు అని అర్థం అక్కడ ఆయన జీవితం ఒక ఆత్మజ్ఞానమే కాదు ఒక సంగీతమే కాదు ఒక మలయుద్ధమే కాదు ఒక రాజకీయ శాస్త్రమే కాదు ఒక నృత్యమే కాదు శృంగారమే కాదు అన్నిటినీ ఆయన విచ్చలు నిర్భయంగా అభ్యసించి ఆయన ప్రదర్శించాడు నిజానికి పరిపూర్ణ జీవితానికి ఆదర్శం కృష్ణుడు కనుక ఈ సంభోగం నుండి సమాధి అన్న ఈ టైటిల్ మనం మర్చిపోయి సంభోగము కావాలి సమాధి కావాలి సంభోగం వేరే సమాధి వేరే సంభోగం యొక్క ఆనందం కోసం సంభోగం చేయాలి సమాధి యొక్క ఆనందం కోసం చేయాలి ఈ విషయాలన్నీ కూడాను ఓషో రజనీష్ కానీ ఎవరైనా కానీ ప్రతి మహాత్ముడు విస్తారంగా చెప్పారే అయితే మనం సరిగా అర్థం చేసుకోలేదు మహాత్ములు చెప్పిన దానికి మన అల్పజ్ఞానులైన తల్లిదండ్రులు మన అల్పజ్ఞానులైన పూజారులు వీడు చెప్పిన దానికి ఎంతో విరుద్ధంగా ఉంది కనుక మనము ఎంతో ఎంతో స్పందనలకు వ్యతిరేక స్పందనకు మనం లోనయ్యాం వీటిని మనం బాగా అధ్యయనం చేసి ఆకలింపు చేసుకుని మన యొక్క భావాలకు మనం భయపడకుండా వ్యక్తం చేసుకుంటుంటే ఈ మొత్తం యొక్క ఇవన్నీ కూడాను మనకి సుస్పష్టంగా చేయబడతాయి మరొకసారి మనం చెప్పుకోవాలంటే సంభోగము అంటే సెక్స్ చాలా అద్భుతమైనది ఇంకొక విషయం ఏంటంటే కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడే సెక్స్ చేసుకోవాలా అదేనా జీవితం అంటే లేకపోతే దానికి అది విస్తారంగా ఉందా సువిస్తారంగా ఉందా అన్నది మరొక కీలకమైన పాయింట్ ప్రతి విషయంలోనూ కూడాను ఈ వెస్టర్న్ సొసైటీ పాశ్చాత్య దేశం చాలా ముందంజలో ఉన్నాయి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడితో అయినా కూడాను ఇష్టం ఉంటే అక్కడ ఆ సంభోగం అనేది అది కరెక్ట్ ఉండవలసినంత ఇష్టమే ఒక స్త్రీ ఒక పురుషుడు సంభోగించుకుని ఉంటే మిగతా ప్రపంచానికి అది కనపడడం దురదృష్టకరం మిగతా ప్రపంచానికి ఏం సంబంధం వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడుతుంటే ప్రేమ వ్యవహారాలు చేస్తుంటే మిగతా ప్రపంచానికి ఏం సంబంధం వాళ్ళిద్దరిది ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరొకరి పర్సనల్ విశేషాలు మనకి చెత్తకోండి మన మనసులో ఇతరుల గురించి ఎప్పుడు మనం ఇతరుల విషయాలను పట్టించుకోకూడదు ఇతరులు ఏమైనా చేసుకొని వాళ్ళ స్వంత ఇష్టం మనకేం సంబంధం వాళ్ళు రైట్ చేశారా రాంగ్ చేశారా అలా చేయాలి ఇలా చేయాలని మనకి ఏమాత్రం హక్కు లేదు అలాగే మన సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం కోసం అది ఎంత మాత్రం హక్కు లేదు సంభోగం అనేది శృంగారం అనేది సెక్స్ అనేది అది ఇద్దరు మనుషుల మధ్య పర్సనల్ హైలీ పర్సనల్ దాన్ని ఎవరు తాకలడానికి హక్కు లేదు ఆ ఇద్దరు మనుషులు భార్యాభర్తలు కావచ్చు ఇంకే మనుషులైనా కావచ్చు మిత్రులు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మౌలికమైన సూత్రం ఏంటంటే ఇతరుల పర్సనల్ విశేషాలు మనకు అందులో మనం దఖల్ చేయడము దాన్ని ప్రస్తావించడం అది చాలా అసభ్యకరమైన విషయం సభ్య సమాజం అందు దానికి అంగీకరించదు ఆధ్యాత్మిక శాస్త్రము దానికి అంగీకరించదు పైలోకాలు అలా లేవు పైలోకాల్లో చక్కటి ఇష్ట వ్యవహారాలే ఉన్నాయి కానీ అయిష్ట వ్యవహారాలు పైలోకాల్లో లేవు పైలోకాల్లో ఉన్న వ్యవహార స్థితిని కిందిలోకంలో దించడమే మరి సత్య సాధకుల సత్య బోధకుల కర్తవ్యం పైన ఏముందో తెలుసుకోవాలి దాని కిందికి దించాలి పైన ఏముంది తెలుసుకోవడమే సమాధి పైన ఉన్న ఉన్న విషయాన్ని దించడమే సంభోగం కనుక ఈ సంభోగం అనేది ఎవరైతే సమాధి స్థితిని పొందారో వాళ్ళకే పూర్తిగా తెలుసు సంభవం గురించి పూర్తిగా విశేషాలన్నీ సమగ్ర రూపము ఒక సమాధి పొందిన వాళ్ళకే తెలుసు ఒక ఓషో రజిష్కే తెలుసు ఒక గౌతమ బుద్ధుడికే తెలుసు ఒక జీసస్ క్రైస్ట్కే తెలుసు జీసస్ క్రైస్ట్ ఏమన్నా అంటే లవ్ దై నైబర్ లైక్ దై ప్రేమించమన్నాడు మనం ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పక్కింటి అబ్బాయిని ప్రేమి ప్రేమిస్తే వెంటనే అది పేపర్లలో ప్రపచులిస్తాం వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఇంకా వాళ్ళ వెంట పడి చంపేదాకా మనం ఊరుకోం ఈ ఇంటి అమ్మాయి ఆ పక్కింటి అబ్బాయిని ప్రేమించకూడదు రామచంద్ర మనకి ఏం పట్టిందో వెంటనే దాన్ని దుమారం లేపి వాళ్ళిద్దరిని దూరం చేసేసి నానా రహస సృష్టిస్తాం వాళ్ళ జీవితాల్లో హాలాహలాన్ని నింపుతాం విషాదాన్ని నింపుతాం విషాన్ని నింపుతాం పక్క వాళ్ళిద్దరూ చక్కగా కౌగలించుకుంటే మనం చూ చూడలేము అదేమిటో మన కళ్ళలో నిప్పులు పోసుకుంటాం మనమేమో కౌగలించుకుని ఉండవచ్చు వాళ్ళిద్దరూ కౌగలిచుకుని ఉండకూడదు రామచంద్ర ఈ మూర్ఖ భారతదేశంలో ప్రతి ఇంటిలోనూ మనం ఇది చూస్తున్నాం ఇవన్నీ అంతరించిపోతున్నాయి పోతాయి కాలం తీరిపోయింది పక్క హాయిగా ఉంటే మనం చూసి సంతోషించాలి వాళ్ళు ఎంత హాయిగా ఉంటే మనం అంత సంతోషించాలి పక్క వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏడవాలి పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషించాలి కానీ తద్విరుద్ధంగా పక్క వాళ్ళు సంతోషిస్తుంటే మనం ఏడుస్తున్నాం పక్క వాళ్ళు ఏడుస్తుంటే మనం సంతోషంగా ఉన్నాం చూసారా ఎంత అసెంత పూర్తి వ్యతిరేక స్థితిలో ఉందో భౌతిక జీవితం ఎందుకుంది ఆధ్యాత్మిక జీవితం లేదు ధ్యానం లేదు సమాధి లేదు పైలోకాల గురించి తెలియదు కనుక పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి పైలోకాల గురించి పూర్తిగా తెలుసు కనుకనే వాడు కింది లోకంలో హాయిగా చక్కగా జీవించగలుగుతున్నారు పైలోకం గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటామో కిందిలోకంలో అంత చక్కగా జీవించగలుగుతాం పైలోకం గురించి ఎంత తక్కువ తెలుసుకుంటామో కిందిలోకం అంత అస్తవ్యస్తంగా ఉంటుంది పైలోకం గురించి తెలుసుకోవడమే సమాధి కింది లోకంలో చక్కగా జీవించడమే సంభోగం కనుక సంభోగం ద్వారా సమాధి కాదు నన్ను అడిగితే సమాధి ద్వారా సంభోగం సమాధి స్థితి రానప్పుడు ఉన్నదంతా సంభోగం ఎక్కడా కలిసి భోగించడం ఎక్కడా విడివిడిగా కలిసి రోధించడం తప్పితే కలిసి ఆనందించడం అనేది సమాధి స్థితి పొందిన తర్వాతే ఉంటుంది లేకపోతే విడివిడిగా ఎవడింటో వాడు ఏడుస్తూ ఉన్నాడు భార్య భర్త ఒకటే పక్క మీద ఇద్దరు కలిసి ఏడుస్తూ ఉంటారు అది వాళ్ళ స్థితి సమాధి స్థితికి ముందు కనక సంభోగము ద్వారా సమాధి కాదు సంభోగం నుండి సమాధి కాదు నన్ను అడిగితే సమాధి నుండి సంభోగానికి అన్న టైటిల్ సరిగ్గా ఉంటుంది వెరసి తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థితి వేరే సంభోగం వేరే సంభోగం కోసము సంభోగం చేయండి సమాధి కోసము ధ్యానం చేద్దాం సంసారం త్యజించాలి కాదు సమాధి స్థితికి మన యొక్క ఈ సంభోగం వేరే సంభోగం అనేది సమాధికి అడ్డు ఆ యొక్క అజ్ఞానాన్ని త్యజించాలి సంభోగం అపవిత్రము అన్న అజ్ఞానాన్ని తొలగించాలి సృష్టిలో ఏది అపవిత్రం కానప్పుడు సృష్టిని సృష్టించే కార్యక్రమం అపవిత్రం అవుతుంది కనుక సంభోగం అనేది కొందరు ఏమంటారంటే ఈ సంభోగం అనేది కేవలం పుట్టి పిల్లలు పుట్టించడం కోసం ఉండాలి ఆ ఉండకూడదని చెప్పేసి అది అంతకన్నా నవ్వదగిన విషయం అది ప్రతి మనిషి ఉన్నదే చక్కటి ఎంజాయ్మెంట్ కోసం అనుక్షణము ఎంజాయ్మెంట్ కోసం ఎన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ చేయాలో అన్ని రకాలుగాను ఎంజాయ్మెంట్ చేసుకోవాలి ఎంతసేపు ఎంజాయ్మెంట్లో ఉండాలంటే అంతసేపు ఎంజాయ్మెంట్ ఉండాలి ఎంజాయ్మెంటే జీవిత లక్ష్యం భోగమే జీవిత లక్ష్యం ఎవరికి వారు భోగం చేసుకోవడం భోగం అంటుంది కలిసి భోగం చేయడం అనేది సంభోగం అవుతుంది కనుక కలిసి ఉంటే కలదు సుఖం మనిషి ఏకాంతంగాను భోగానుకున్నాడు అందరితోనూ కలిసి కూడాను భోగానుకున్నాడు అందరితో కలిసి భోగం అనేది అది వైభోగం అద్భుతమైన భోగం భోగము సంభోగము వైభోగం ఇద్దరితో కలిసేది సంభోగము అందరితో కలిసేది వైభోగం రాజు ఎంత వైభోగం అంటే ప్రజలందరితోనూ కలిసి ఆయన ఊరేగుతున్నాడే ఎంత వైభోగంగా ఊరేగుతున్నాడో అందరితో కలిసి చేసేది వైభోగము ఇద్దరు ముగ్గురితో కలిసేసే సంభోగము ఒకరితోనే ఉండేది అది భోగము జీవితము అన్ని రకాల భోగాలతోనూ పరి దానికి మార్గమే సమాధి ధ్యానము వినా సమాధి లేదు సమాధి వినా సంభోగం యొక్క పూర్ణత లేదు కనుక మనము మన జీవితంలో చతుషష్ఠి కళలు నేర్చుకోవాలి అన్ని కళలు నేర్చుకోవాలి ఏ కళకి ఆ కళే ప్రత్యేకత ఈ కళకి ఆ కళకి డైరెక్ట్ సంబంధం లేదు ఇండైరెక్ట్ సంబంధాలు ఉంటాయి సృష్టిలో ప్రతి విషయానికి ప్రతి విషయంతోనూ సంబంధం ఉండి తిరుగుతుంది కానీ ప్రత్యక్షంగా సంబంధం ఉండదు పరోక్షంగా అంతర్గతంగా సంబంధం ఉంటుంది కానీ ప్రత్యక్షంగా ఎక్కడ సంబంధం లేదు ప్రత్యక్షంగా సంభోగం ద్వారానే సమాధి వస్తుంది అనే ఒక తాంత్రిక ఆ మార్గం అనేది అది తప్పదు సంభోగము సంభోగం కోసం చేస్తాము సమాధి కోసం ధ్యానం చేస్తాము భౌతిక జీవితము సంభోగంతో కూడుకున్నది మరి సమాధితో కూడా కూడుకొని ఉండాలి కానీ ఏదో ఒకరోజు భౌతిక జీవితం వదిలిపెట్టేస్తాం అప్పుడు భౌతికపరమైన సంభోగాలను ఇక్కడ వదిలిపెట్టేసి ఆత్మపరమైన జ్ఞానాన్ని మనం పైలోకాలకు తీసుకెళ్తాము అక్కడ అది సంభోగం అవుతుంది ఆత్మపరమైన జ్ఞానాన్ని మనం కింది లోకాల నుంచి పైలోకాలు తీసుకెళ్ళిపోతే పైలోకంలో వెళ్ళిన అజ్ఞానమైన ఆత్మలు అక్కడ ఎంజాయ్ చేయలేవు అక్కడ భోగించలేవు పైలోకాలలో మనం భోగించాలంటే అక్కడ జ్ఞానమే భోగం ఇక్కడ భోగమే భోగము అక్కడ జ్ఞానమే భోగము జ్ఞానము భోగంగా చేసేదే నిర్వాణం భోగాన్ని భోగంగా తీసుకునేదే సంసారం ఇక్కడ సంసారమే నిర్వాణం ఇక్కడ భోగాన్ని భోగంగా చూసుకుంటూ ఇక్కడ మనం ఆత్మ జ్ఞాన సాధన కూడా చేస్తూ ఉంటే దాంతోపాటు మనం మన కళలతో పాటు మన ప్రగతితో పాటు శాంతియుతంగా జీవించగలం లేతే కళలు ఉంటాయి కానీ శాంతి ఉండదు సంభోగం ఉంటుంది కానీ పూర్ణ తృప్తి ఉండదు సంసారంలో సంసారంలో పూర్ణ తృప్తిలో ఉంటానంటే సంసారం చేస్తూ అంటే భోగిస్తూ మనం సమాధి స్థితిని కూడా పొందాలి రెండు ట్రాక్స్ మీద ఉండాలి ఈ ట్రాక్కి ఆ ట్రాక్కి సంబంధం లేదు కానీ రెండు ట్రాక్స్ మీద ఉండాలి ఒక రైలు వెళ్తుంది రైలు పట్టాలు ఉన్నాయి ఒక రైలు పట్టాలు రెండు ఉంటాయి ఆ రెండు పట్టాల మీద అవి ఎప్పుడు కలవు కానీ ఆ రెండు కలిసి ఉండడం ట్రైన్ అంతా కలిసి వెళ్తుంది కలక ఆ సంభోగం అనేది ఒక రైలు పట్ట మరి నిర్వాణం అనేది సమాధి అనేది రెండవ రైలు ఈ రెండు కలిసి కూడుకునేదే జీవితము భౌతిక జీవితం మనం భౌతిక జీవితంలో ఉన్నాను ఎప్పుడూ మర్చిపోకూడదు అది అక్షర సత్యం ప్రత్యక్ష సత్యం భౌతిక జీవితంలో భౌతిక జీవితము ప్రతి క్షణము కూడాను చక్కగా జీవించాలి సంభోగం ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు తిండి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు నిద్ర ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు ధ్యానం కూడా ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు పలోమైన ధ్యానం చేస్తూ పోతుంటే నిజమైన భౌతికతకు దూరం అయిపోతాం కనుక ప్రతి మనిషి ఒక గంట తప్పకుండా ధ్యానం చేయాలి గంటకన్నా తక్కువ చేయకూడదు గంట కన్నా ఎక్కువ చేయవలసిన అవసరం లేదు జనరల్గా కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు వాళ్ళు చేసుకోవచ్చు కానీ జనరల్ పబ్లిక్ ఏంటంటే ఎవ్వరూ కూడాను గంటకన్నా ప్రతిరోజు తక్కువ ధ్యానం చేయడానికి వీల్లేదు గంటకాలు ఎక్కువ చేయవలసిన అందరికీ అవసరం లేదు కానీ కొంతమంది స్పెషలిస్ట్కి ప్రొఫెసర్స్కి టీచర్స్కి వాళ్ళు మటుకు అందులో స్పెషలిస్ట్ నాలెడ్జ్ సంపాదించుకోవాలి అందులో వారు ఎక్కువగా తీవ్రమైన కృషి చేసి సత్యాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి నేను చెప్పేది ఏంటంటే ఓషో రజనీష్ పుస్తకాలు చదవాలి ప్రతి సెక్స్ గురించి ఉన్న ప్రతి పుస్తకము చదవాలి అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవడం కోసం నేను చదవని సెక్స్ పుస్తకాలు లేవు నేను చదవని పుస్తకాలు అసలు ఎక్కడా లేవు అన్నిటి నుంచి నేను నేర్చుకున్నాను నేను నేర్చుకోలేని పరిస్థితి అంటే లేదు నేను నేర్చుకోలేని వ్యక్తి ఎక్కడా లేడు నేను నేర్చుకోని పుస్తకం ఎక్కడా లేదు అన్ని పుస్తకాల నుంచి అన్ని వ్యక్తుల దగ్గర నుంచి అన్ని పరిస్థితుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను కనుక మనిషి జీవితంలో శక్స్ జీవితం చాలా ఇంపార్టెంట్ కనుక శక్తి పరమైన ఎడ్యుకేషను అవగాహన పుస్తకాల్ చదవడము దాన్ని మనం ప్రత్యక్షంగా బాహ్యాటంగా మరి ముచ్చరించుకోవడము తెలుసుకోవడము డిస్కస్ చేయడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ విప్లవం అనేది రావడం కష్టం కానీ మెల్లిమెల్లిగా మనం తీసుకొస్తున్నాం ఒకటేసారి తీసుకురావాల్సిన అవసరం లేదు ఈ సొసైటీని మనం ఈ యొక్క సంఘంలో ఉంటూనే దాని నుంచి దాన్ని అంతర్గతంగా దాన్ని ప్రక్షాళన చేస్తూ అంతర్గతంగా దాన్ని ఉద్దీప్తం చేస్తూ మొత్తం మీద ఈ సొసైటీ సంఘాన్ని పూర్తిగా మార్చివేయాలి అందులో ఈ యొక్క ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఈ సంభోగం నుండి సమాధాన టాపిక్ దీని యొక్క డిస్కషను దీని యొక్క చర్చ ఇది చాలా ముఖ్యం ఈ సంఘాన్ని ప్రక్షాళితం చేయడం కోసం ఈ యొక్క చర్చ ఎంతో ముఖ్యం చర్చల్లోంచే చక్కటి అంశాలు బయటకు వస్తాయి థీసిస్ యాంటీ థీసిస్ సింథసిస్ వస్తుంది కనుక ఇది అవును ఇది కాదు అవును అనేది థీసిస్ కాదు అనేది యాంటీథిస్ అవును కాదు అనే చర్చిలోంచి మళ్ళీ ఒక కొత్త నూతనమైన సూత్రం బయటకు వస్తుంది దాన్ని మనం అభ్యసిస్తాం థీసిస్ యాంటీథిసిస్ అండ్ సింథసిస్ కనుక అన్నిటినీ అన్ని రకాల దృక్పథాలను మన జీవితంలో రంగరించుకోవాలి ఓషో రోజించృక్పథం ఎంత విస్తారమైనదో దాన్ని మనం అంత విస్తారంగానూ మన జీవితంలో రంగరించుకోవాలి ఎవరైతే ఓషో రజనీస్ పుస్తకాలను చదవరో వాళ్ళు ఎన్నో విషయాలను వాళ్ళు పోగొట్టుకున్న వారు అవుతారు ముఖ్యంగా చక్కగా లైట్గా జీవించడం ఏమి సీరియస్నెస్ లేకుండా జీవించడం శృంగారంతో జీవించడం స్వచ్ఛమైన భావ ప్రకటనతో జీవించడం ఉన్న వర్తమాన క్షణంలో జీవించడం అవతల వారికి భయపడకుండా జీవించడం మనకి మనం భయపడకుండా జీవించడం అవతవాన్ని జడ్జ్ చేయకుండా జీవించడం దేని ఇధమిద్ద మనం నిర్ణయించకుండా జీవించడం సకల ప్రాణికోత్తు మిత్రత్వంతో జీవించడం ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండి జీవించడం ఇలాంటి విషయాలన్నీ విస్తారంగా మనకి ఓషో రోజినీస్ యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యంలో మనకి ఎన్నో గ్రాహ్యమవుతాయి అయితే ఓషో లో ఉన్న స్వల్ప లోపాలు ఏమిటంటే ఆయన ఎక్కువగా ఈ యొక్క లోప్సాంగ్ టైప్ పుస్తకాలను ఆయన చదివినా దాన్ని జీర్ణించుకోలేక వాటిని కొంచెం తిరస్కార భావం చూపించాడు అక్కడ ఆయన తప్పు మనిషి ఆయన పుస్తకాల్లో లోప్సాంగ్ రంపా ఆయన డబ్బు కోసం పుస్తకాలు రాశాడు అన్న అభిప్రాయం వెల్లడింది అలాగే క్యర్లోస్ క్యాషన్ యా పుస్తకాలు కూడాను అది అవని ఫిక్షను అని ఆయన అభిప్రాయం వ్యక్తపరిచాడు ఆ రెండు అభిప్రాయాలతో పూర్తిగా తప్పు అక్కడ అద్భుతంగా పప్పులో వేశాడు లోప్ సాంగ్ ప్రతి అక్షరం కూడాను అక్షర సత్యం క్యలో స్షన్ పుస్తకంలో ప్రతి అక్షరం కూడాను ఫిజికల్ ఫ్యాక్ట్ కనుక నేను మొట్టమనిషి అందరికీ చెప్తున్నదే ఈ యొక్క క్యారోస్ క్యాస్ పుస్తకాలు చదవమని లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదవమని లెట్ బేటరు ఎన్ని బీసెంటు ఇలాగా ఎంతోమంది అద్భుతమైన అకుల్ట్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరి పుస్తకాలు చదివితేనే కానీ మనకి మన జీవితంలో ఎంతమాత్రం మనకి తృప్తి రాదు ఎక్కడ ఓషో రజనీస్ ఆగిపోయాడో అక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది కానీ ఆ ఓషో రజనీస్ మనల్ని ఎక్కడ తీసుకెళ్ళగలడో అక్కడిదాకా ఆయన ద్వారా మనం వెళ్ళాలి ఆ తర్వాత ఇంకా ఎంతో ముందు ఉంది ఆ ముందు ఉన్న ప్రకరణ కూడాను రంపా ప్రకరణ రిచార్డ్ బాక్ ప్రకరణ సేత్ ప్రకరణ లెడ్బేటర్ ప్రకరణ ఈ జీవితంలోనే భౌతిక జీవితంలోనే భౌతికంగా అద్భుతంగా జీవించాలి మరణానంతరం అద్భుతంగా ఆధ్యాత్మిక జీవితానికి ఇక్కడే నాంది పలకాలి అది సరి అయిన జీవితం కనుక సంసారంలో ఉంటూ సంసారం చక్కగా భోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ నిర్వాణ పథంలో మనం పయనించాలి ప్రతి పిరమిడ్ ధ్యాన్ని కూడాను ఈ రెండు విషయాలని చక్కగా జీర్ణం చేసుకుని దైనందిక జీవితంలో నూటికి నూరు పాళ్ళు చక్కగా నిలిపినవాడే సంభోగం ప్రతి ఆడవాళ్ళు ప్రతి మగవాళ్ళు అందరూ కూడా కలిసి చర్చించుకోవాలి ఎవరు కలిసి ఉన్నా కూడా ఎప్పుడైనా కూడాను ఈ యొక్క టాపిక్ కూడాను ఎప్పుడు వచ్చి తీరాలి ధ్యానం ఎలా వస్తుందో ఈ సంభోహమైన విషయం కూడాను ప్రతి ప్రతిసారి వచ్చి తీరాలి ఇది కంపల్సరీ డిస్కషన్ టాపిక్ అలా అయ్యి తీరాలి ఇది మనము దాచిపెడితే మనకి అనర్థం ఇంకా దాచిపెట్టవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు చక్కగా చర్చించుకుంటూ ఉండాలి అందరినీ ప్రశ్నలు అడుగుతుండాలి సంభవం గురించి నీ యొక్క ఎలా ఉండాలి అది మొత్తం చర్చించుకోవాలి మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే విశ్వం కూడాను పూర్తి స్వేచ్ఛ కలిగి ఉన్న ఇది ఎక్కడైతే స్వేచ్ఛ లేదో అక్కడ ప్రగతి కుంటుపడి ఉంటుంది ఎక్కడ స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రగతి ఎక్కువగా ఉంటుంది ఎక్కడ పూర్ణ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ పూర్ణ విగ ప్రగతి ఉంటుంది స్వేచ్ఛకు ప్రగతికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఏ పని చేయడానికైనా ఎవరికైనా స్వేచ్ఛ ఉంది అలా స్వేచ్ఛగానే జీవించాలి ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో మనం సంభోగము గురించి కూడా ఆలోచించుకుంటే సరైన సంబంధాలు మనకి వస్తాయి సంభవం గురించి పిల్లలకు చెప్పడానికి పెద్దల పాత్ర ఎంతైనా ఉంది పిల్లలను పెద్దలు తమతో కలుపుకోవాలి పిల్లల్ని దూరంగా ఉంచకూడదు పిల్లలకి చిన్నప్పటి ధ్యానం నేర్పించాలి ధ్యానంతో పాటే జీవితం ఇల్లు ఒక స్వేచ్ఛను గుర్తించమని చెప్పాలి మనం స్వేచ్ఛగా జీవించాలి అందరికీ స్వేచ్ఛను ఇవ్వాలి అన్న సూత్రాన్ని చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ యొక్క తల్లిదండ్రులు చెప్పాలి చిన్నపిల్లల పెంపకంలోనే తల్లిదండ్రుల నిజమైన ఆత్మజ్ఞానం ప్రస్ఫుటమవుతుంది ఆత్మజ్ఞానం లేని వాళ్ళు సమాధి స్థితిని పొందని వాళ్ళు చిన్నపిల్లలను ఎప్పుడూ సరిగా పెంచలేరు మొత్తం శివప్రసాద్ గారు ఇవాళ మీరు చాలా ముఖ్యమైన అంశం లేవనెత్తారు కొన్ని విషయాల మనకు మనం చెప్పుకున్నాం ఇంకా సంపూర్ణ రూపం రావాలంటే సంపూర్ణమైన అవగాహన రావాలంటే దయచేసి ఈ యొక్క సంభోహం గురించి ఓషో రజనీస్ పుస్తకాలు చదవండి సమాధి గురించి లోప్ సాంగ్ రాంపా పుస్తకాలు చదవండి సంభవం గురించి లోప్సాంగ్ రాంపా పుస్తకాల్లో ఉండదు సమాధి గురించి మరి ఓషో రజనీస్ పుస్తకాల్లో ఎక్కువగా ఉండదు కనుక ఈ రెండు పుస్తకాలను విడివిడిగా చదివితే మనకి సంభోహం గురించి ఓషో రజనీస్ ద్వారాను సమాధి గురించి లోప్ శాంగ్ రంప ద్వారా గురించి ద్వారా తెలుస్తుంది కనుక సంభోగము వేరే సమాధి వేరే రజనీష్ వేరే రంప వేరే కానీ ఇద్దరిని మన జీవితంలో సరిసమానంగా నింపాలి మనకి సంభోగము కావాలి సమాధి కావాలి రజనీష్ పుస్తకాలు చదవాలి లోప్ శాంగ్ రంపాను చదవాలి ఇదే పిరమిడ్ ధ్యాన ప్రపంచం